بسم الله الرحمن الحمد لله رب العالمين والسلام على محمد وعلى اما بعد అన్న శీర్షిక హీస్ ఆధారంగా తెలుపుతాను చూడండి అల్లాహు తాలా మనల్ని పుట్టించింది అల్లాహను మాత్రమే ఆరాధించుకుని శైతాన్ వాడు కూడా మనల్ని అల్లాహ మార్గం నుండి దూరం చేసి నరకం వైపునకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు దానికై తన ఉద్దేశంలో సైతాన్ సాఫల్యం పొందుటకు ఎన్నో రకాలుగా మానవులను పట్టిస్తూ ఉంటాడు లో దీని గురించి ఎన్నో ఆయుధులున్నాయి అని ఆ వివరంలో ఇప్పుడు వెళ్ళటం లేదు సంక్షిప్తంగా ఈ రోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే శైతాన్ నుండి మనం ఎలా రక్షణ పొందగలుగుతాము నా ఈ టాపిక్ లో రెండు భాగాలు అనుకోండి ఒకటి శైతాన్ యొక్క అతని ప్రేరేపణల నుండి అతను చెడు కార్యాలు చేయుటకు మనలో ఏ బీజం అయితే ప్రయత్నం చేస్తాడో ఎలాంటి కోరికలను పెంపొందించే ప్రయత్నం చేస్తాడో వాటి నుండి మనం ఎలా దూరం ఉండగలుగుతాము పుణ్యంపై సత్కార్యంపై అల్లా యొక్క విధేయత ఉండగలుగుతాము ఇది ఒక భాగం రెండో భాగం సామాన్యంగా మనం వింటూ ఉంటాం కదా అయ్యో ఆ మనిషికి శతాన్ని పట్టిందట అతనిలో చిల్ చురబడ్డదంట అంటారు కదా లేక ఓ వాళ్ళ ఇంటి మీద శైతాన్ వాలి ఉంది విచిత్ర కార్యాలు జరుగుతూ ఉంటాయి ఇక ఇలాంటి అనుమానాల్లో పడ్డ తర్వాత ఒక మనిషికి శైతాన్ వాస్తవంగా పట్టి ఉండేది ఉంటే లేదా ఎవరి ఇల్లైనా ఇంటిలోనైనా సైతాన్ నివాసం చేసి అక్కడ ఉన్న ఇంటి వారికి ఏదైనా పరిశామం చేస్తూ వారి జీవితం సుఖంగా జరగకుండా ఏదైనా ఇబ్బంది పాలు చేస్తే మనకు అలాంటి ఇబ్బందులు దూరం ఉండడానికి ఏ మార్గం చూపుతుందో ఈ రోజుల్లో ప్రజలు తెలుసుకోకుండా చాలా దూరంగా ఉన్నారు ఏం చేస్తారు వెంటనే సలాంబాబా దగ్గరకి వెళ్దాము ఫలా పీరు దగ్గరికి వెళ్దాముధి వద్దకు వెళ్దాము ఇంటి నలువైపులా ఏదో దర్గాల కానుండి సరిగించుకుని వచ్చి మొలలు నాటడం లేదా ఇంటి కడపకు మిరపకాయలు లేదా నిమ్మకాయ లేకుంటే గూడిది గుమ్మడికాయ ఇలాంటివి తగిలి వేయడం లేక మరి నా చిన్నప్పుడు నేను చూసాను కొన్ని ప్రాంతాల్లో చెత్త కుప్ప ఎక్కడైతే వేస్తారో అక్కడ ఒక గుంజ ఒక నాటు వేసి దానికి ఒక చెప్పు ఒక చీకూరు కలిగేసేవారు ఈ వాడ మీద రాక్షసులు వస్తున్నాయి రాకుండా జాగ్రత్తగా ఉంటాయి ఇలాంటి విషయాలకు పాల్పడుతున్నారు అయితే ఇవన్నీ కూడా తప్పు ఇవన్నీ కూడా మనల్ని ఇంకింత షెరుకులో ఇంకింత పాపంలో బహుశా కొన్ని సందర్భాల్లో ఏదైనా కొందరికి కొంత లాభం కనబడుతుంది కావచ్చు కానీ అసలైన లాభం అల్లాతో సంబంధం ఏదైతే ఉంటుందో విశ్వాసం ఏదైతే ఉండాలో అవన్నీ కోలుకుంటారు అందుగురించిగా ఏదైతే అన్నిటికీ చెప్పబోయే విషయాల్లో మీకు సమాధానం అనేది లభిస్తుంది ఒక మనిషి శ్వేతాన్ నుండి దూరం ఉండడానికి ఏం చేయాలి లక్ష్మణ్ రేఖ అని ఎప్పుడైనా విన్నారా మీరు మీరు విన్నారా ఏంటిది సీత బయటికి వెళ్లకుండా రాముడు గీసిన గీత కాదు మన ఇళ్లలో మనం రాకుండా చీమలు రాకుండా ఒక పెన్సిల్ చాక్పీస్ లెప్తే ఉంటా దాంతో తీస్తాం కదా సామాన్యంగా ఏం చూడడం జరిగింది చీమలు రాకుండానే ఉంటాయి చూసావా లేదా రాత్రి దోమలు రాకుండా ఏం చేస్తారు లేదా అంటే మందులు కూడా ఉంటాయి కదా అట్లాంటివి లేక మీరు అనండి ఎక్కడైతే అగ్ని మండుతుందో దాని మీద నీళ్లు కోస్తేమైపోతుంది అగ్ని ఆడిపోతుందా ఈ సామెతను ఎందుకు ఇస్తున్నాను ఈ సామెతలు ఇలాంటి ఉదాహరణ ఆస్కారం ఉండదు ఇంతకుముందు ఉదాహరణలు సామెతలు ఏదైతే చెప్పుకున్నామో పెద్దలు చెప్పిన విషయాలు కొందరి అనుభవ అనుభవం అనుభవించినవి లేకుంటే అనుభవశాలు అనుభవాలు కాని శైతాన్ మనకు దగ్గరగా రాకుండా శైతాన్ వస్వసాలలో మనం పడకుండా శైతాన్ మనకు ఎలాంటి హాని కలిగించకుండా మనం ఉండాలంటే దానికి మొట్టమొదటి అతి ముఖ్యమైనది అతి గొప్పది అతి పెద్ద నివారణ చికిత్స రేఖ హద్దు బంది ఏదైనా పేరు పెట్టుకోండి మీరు ఏంటవి అల్లాహ యొక్క అల్లాహ యొక్క అల్లాహ్ యొక్క ఉదాహరణ ద్వారా అహమద్ లోకాహు తాలా అలీలాం కు ఐదు విషయాల గురించి ఆదేశించారు అందులో ఒకటేమిటి చేస్తూ ఉండండి దీని ఉదాహరణ ఒక వ్యక్తి ఉడుకుతున్నాడు అతని వెనుక అతని శత్రులు ఉన్నాడు ఉన్నారు ఆ మనిషి శత్రుల చేతిలో చిక్కకుండా పరుగులు తీస్తున్నాడు చాలా వేగంగా ముందుకు వెళ్లిన తర్వాత చాలా బలమైన ఒక గట్టి కోటలో అహర తనను తాను బంధించుకుంటాడు అక్కడ వెళ్లి రక్షణ పొందుతాడు ఆ కోటలో వెళ్లిన తర్వాత వెనుక శత్రులు ఎవరైతే వస్తున్నారు కదా ఇతను పట్టుకోవడానికి వాళ్ళు అయిపోతారు అంటే ఇక పరుగు పరిగెత్తకుండా అలా ఇక చాలా మంచి బలమైన కోటలో వెళ్లిపోయిండు ఇక అక్కడి వరకు వెళ్లి అతను పట్టుకోవడానికి మనకు ఎలాంటి తాకత లేదు అన్నట్టుగా ఊడిపోతారు అల్లా ఏం చెప్పారు తాను చిక్కులో చిక్కకుండా రక్షణగా ఉండాలంటే అల్లా యొక్క విక్ర అల్లా విక్రులు ఎప్పుడైతే వచ్చేస్తాడో అతను ఒక బలమైన కూటలో ప్రవేశించినట్లు సైతాన్ అతని మీద ఎలాంటి బావు సైతాన్ యొక్క ఎలాంటి అతని యొక్క ప్రయోజనం అనేది అతని యొక్క ఎలాంటి పగ అనేది తీరకుండా ఉంటుంది సోదరులారా అల్లా యొక్క విక్ర చాలా గొప్ప శక్తి ఉంది చెప్పంలో కూడా మనకు ఇలాంటి దువాలు ఎక్కువగా చదువుతూ ఉండడానికి చెప్పడం జరిగింది మనిషి పెద్దరికి శాతాలు రావడానికి ఎన్నో పాప కార్యాలు ఎన్నో తప్పుడు పనులు చేయడం కూడా ఒక సభదే అందు మనిషి సాధ్యమైనంత ఏం చేయాలి విశ్వాసం మీద ఉండాలి సూర్య మహల్ మీరు చదివారంటే అల్లాహతారు ఎవరైతే విశ్వాసులో అలాంటి వారికి అలాంటి వారిపై శైతాన్ తన యొక్క పన్నాగం పండలేడు ఆమను ముందు విశ్వసించారో మరియు తమ ప్రభు పై నమ్మకం గట్టిగా ఉంచుకుంటారోహు సుల్తాను అలాంటి వారిపై ఏ శక్తి అనేది నడవదు స్వయంగా మరి ఎవరైతే షిర్క్ చేస్తారో అలాంటి వారిపైనే వారికి దగ్గరగా ఉంటాడు ఈ రెండు ఆయుధుడు నైన్టీ మరియు హండ్రెడ్ శైతాన్ ఎవరితోని ఉంటాడు ఎవరితోని ఉండడు అన్న విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది దీని ద్వారా మనకేం తెలిపింది శైతాన్ మనకు తోడుగా ఉండకూడదు అంటే లేక శైతాన్ వలలో మనం చిక్కకూడదు అంటే విశ్వాసం మరియు అల్లాపై భరోసా చాలా గట్టిగా ఉండాలి మరి ఎవరైతే షిర్క్ పనులు చేస్తారో స్వయంగా శైతాన్ కు ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉంటాడో అతను శైతాన్ స్నేహితునిగా చేసుకున్నట్లు ఇక మీరు ఆలోచించండి ఇక్కడ ముఖ్యంగా షిర్క్ పనులు వచ్చేసింది ఇంకా పాటలు వినడం నమాజులు వదలడం ఇలాంటి కార్యాలన్ని శైతాన్ ఇష్టం ఉన్నాయా లేవా ఇష్టం ఉన్నాయి అలాంటి కార్యాలు మనం చేస్తే శైతాన్ కు ఇంకా దగ్గరగా అవుతాము అందుగురించి అతి ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి అందుగురించే ఇస్లాం ధర్మంలో ఎన్నో సందర్భాల్లో మనకు కొన్ని దువాలు నేర్పడం జరిగింది ఆ దువాలను మనం కచ్చితంగా పాటిస్తూ ఉంటే ఇన్షాల్లా అల్లా యొక్క దేవల్ల శైతాన్ వరలో చిక్కకుండా ఉండగలుగుతాము ఉదాహరణకు ఇంటి నుండి మనం బయలుదేరినప్పుడు వస్తాం కదా అక్కడేం చేయాలి బయటకు వెళ్తాము బయట శైతాన్ మనం చిక్కకుండా ఉండడానికి ముందు ఏం చేయాలి మనం ఇంటి నుండి బయలుదేరుటప్పుడు ఏ దువా ప్రవక్త గారు మనకు నేర్పారో ఆ దువాదాలి ప్రవక్త సో చెప్పారు ఎవరైతే ఇంటి నుండి బయలుదేరుతూ بسم الله توقلت على الله لا حول ولا قوة إلا بالله شدو تارو بسم الله توقلت على الله لا حول ولا قوة إلا بالله شدو تارو سيبتون دي واركي يكاريام ميذا وارو بلتن نارو اندلو وطنكي مارغم چوفو ورتن دي اتنك ورنچي الله سريفو تارو وَتنحى عنه الشيطان şeytan atadi nundi dooram aipothadu bismillahina eti nundi bayal theerali kanisa bismillah tawakkaltu ala allah la hawla wala quwwata illa billah la hawla wala quwwata illa billah ikka medela unade entadi bismillah tawakkaltu ala allah la hawla wala quwwata illa billah chulu man thag zukkala ba mundu inna vidahud hadith undi sei hadith accha ఇక్కడ బయటికి వెళ్ళాము మనం ఇది చదువుకుంటూ వెళ్ళాము ఆ తర్వాత ఇక్కడ ఏ అవకాశం ఉన్నా గాని మనం ఏం చేయాలి మన దగ్గర చెప్పారు ఎవరైతే ఒక రోజులో వంద సార్ చదువుతారు విముక్తి కలిగించినంత పుణ్యం లభిస్తుంది అతని గురించి ఇది వంద సార్లు చదివితే ఎన్ని లాభాలున్నాయి గుర్తుంచుకోండి ఐదు లాభాలున్నాయి ఎన్ని ఐదు లాభాలు ఒకటి పది బాను విముక్తి కలిగించినంత పుణ్యం రెండవది వంద పుణ్యాలు రాయబడతాయి అతని గురించి మరి మూడవ లాభం వంద పాపాలు అతనివిడ్చియడతాయి వంద సార్లు ఈ దువా చదవడం ద్వారా నుండి అది అతనికి ఒక రక్షణగా ఉంటుంది ఆ రోజు అతని కంటే ఉత్తముడు మంచి వాడు ఇంకా ఎవడూ ఉండడు ఎవరైనా ఉంటే ఎవరు వంద సార్లు చదివిన వ్యక్తి లేదా అంతకంటే ఎక్కువ చదివిన వ్యక్తి కానీ ఎప్పుడైతే చెప్పారో శైతాన్ నుండి రక్షణ కలుగుతుంది అని అక్కడ ఇంకో విషయం చెప్పారు ఏంటిది ఈ విధంగా ఉన్నారు అలాంటి కొందరు ముందు అల్లా వారికి మనకు పొద్దంతా శైతాన్ నుండి రక్షణ కలుగుతుందో అలాంటి వాటికి మనం ఐదు పది నిమిషాలు కేటాయించలేకపోతామా గమనించండి మళ్ళీ పోతే ఇవి ఒక కాడ ఓ మూల కూర్చుండి మీరు చదివేది అవసరం లేదు నడుస్తూ నడుస్తూ చదవవచ్చు ఎక్కడైనా ఏదైనా వెయిటింగ్ లో ఉన్నారు అక్కడ కూర్చుండి చదవండి కానీ ఏంటంటే కొంచెం మనసు పెట్టి చదవండి బయటికి వెళ్లి ఏదైనా పనిలో ఉంటాము ఏదైనా కార్యంలో ఉంటాము ఎవరిదేనైనా మాట్లాడతాము అక్కడ ఏం జరుగుతుంది కోపం వస్తుంది అలా వరందరినీ కూడా అధర్మ కోపం నుండి కాపాడుగాక ధర్మపరమైన కోపంలో కూడా హద్దులో ఉండే భాగ్యం కలిగించుగాక కో మితిమీరినప్పుడు కూడా శైతానికి మంచి అవకాశం దొరుకుతుంది మంచి అవకాశం దొరుకుతుంది అందు గురించి సామాన్యంగా మనం ఎక్కువగా కోపంలో రాకుండా జాగ్రత్తగా ఉండాలి చూడండి కొందరికి కోపం దాని హద్దు మీరింది అంటే ఏ వస్తువు ఉన్నా గాని మొబైల్ ఉన్నా గానీ గంజు ఉన్నా గానీ చెంచా ఉన్నా గాని తీసి విసిరేస్తాడు ఎవరి మీద కలుగుతుంది ముఖం మీద కలుగుతుంది ఎలాంటి చూడడు అల్లా తాలితాను రక్షించుగాక అందు గురించి ఏం చేయాలి ఎక్కువ చదువుతూ ఉండాలి మనిషికి కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి అక్కడే కొంచెం దగ్గరలో ఇద్దరు కొట్లాడుకుంటున్నారు చివరికి బూతు మాటలకు దిగారు తిట్టుకుంటున్నారు అందులో ఒక వ్యక్తి ఎంత కోఫాన్ని ఖర్చు చేశాడంటే హలో ఉంది అతని చెంపలు ఉబ్బుతున్నాయి ముఖం ఎర్రగా అయిపోయింది శ్రోత స్థలంలో ముక్కారు నాకు ఒక వచనం ఒక మాట తెలుసు ఆ మాట ఆ వ్యక్తి పలికితే అతని కోపం దిగుజారిపోతుంది మళ్ళీ చెప్పారు ఇంకొకరి కూడా ఒకవేళ అతను అల్లా రక్షణ కోరుతూ ఉంటే ఏమవుతుంది అతని కోపం చల్లారుతుంది నిజ జారిపోతుంది ఇందులోంచి కోపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా శైతాన్ నుండి రక్షణ కొరకు చాలా మంచి ఆయుధం బుల్లెట్ కలగకుండా ఏం చేస్తారు బుల్లెట్ ప్రూఫ్ ఏదైనా అగ్ని చోట్ల అగ్ని మంటల్లో ఏదైనా పనిచేస్తే అట్లాంటి పరిస్థితి వస్తే అలాంటి భయం ఉండేది ఉంటే అలాంటివి వెళ్తారు కదా ఏంటి శైతాన్ నుండి లక్షణం విన్నాం కదా ఇంకొకటి ప్రతి నవాజ్ తర్వాత చదవాలి ఒక్కొక్కసారి కూడా ఒకసారి చదవాలి మరియు ముందు రోజుకు పద్నాలుగు సార్లు చదవాలి అన్నటువంటి పద్నాలుగేనయ్యా వద్దు ఉదయం మూడు సార్లు సాయంకాలం మూడు సార్లు పడుకునేటప్పుడు మూడు సార్లు తొమ్మిది ఐదు నమోదుల తర్వాత ఒక్కొక్కసారి ఐదు తొమ్మిది పద్నాలుగు ఈ విధంగా రక్షణ కొరకు ఇప్పుడు కనుక మనం ఇంటి నుండి బయటకు వెళ్లిన తర్వాత విషయాలు వినుకుంటే వచ్చాము ఇక ఇంటికి వచ్చిన తర్వాత పిల్లం పిల్లల బాధ కూడా చాలా గొప్పగా ఉంటుంది శైతాన్ అక్కడ కూడా హో హెలుస్తుంది తర్వాత ఏ పాపంతో ఎక్కువగా సంతోషిస్తారో తెలుసా భార్య భర్తల్లో దూరం చేయడానికి ఎవరైతే భార్య భర్తల్లో లేకుంటే ఇద్దరు స్నేహితుల్లో మంచిగా కలిసి ఉన్న వాళ్లలో తెగటింపు వేస్తాడు అలాంటి శైతాన్ తోని సైతాన్ యొక్క నాయకుడు చాలా సంతోషించి అతన్ని దగ్గరగా తీసుకొని అతన్ని శాబాషన్ అంటాడు అందుకు ఇంట్లో కూడా శైతాన్ రాకుండా శైతాన్ నుండి రక్షణ పొంది ఇంటిని మనల్ని అన్నిటినీ కాపాడుకోవాలని కూడా ప్రసాదాలు నేర్పారు అతి ముఖ్యంగా ఇంట్లో ప్రవేశిస్తున్నప్పుడు ఏం చెప్పాలి ఏం కలగాలి ఇంట్లో ప్రవేశిస్తున్నప్పుడు ఏం చదువుకుంటూ వెళ్ళాలి కనీసం ఒక్క పదం చెప్పండి ఒక్క మాటలో చెప్పండి కనీసం బిస్మిల్లా అని చదవాలి షరీఫ్ లో ఉంది ప్రసాద్ చెప్పారు ఎప్పుడైతే ఒక ముస్లిం ఇంట్లో ప్రవేశిస్తూ అంటాడు అల్లా యొక్క చిన్న వాళ్ళతో అసిస్టెంట్లతో ఈ ఇంట్లో మనకు ఉండడానికి స్థలము లేదు తినడానికి తిండి లేదు అతి ముఖ్యంగా కనీసం ఈ దువా తప్పకుండా ఈ అని అనాలి ఇక ఆ తర్వాత కొన్ని విషయాలు చెప్తున్నాను శ్రద్ధగా వినండి ఈ రోజు నుండి ఇంట్లో పాటించే ప్రయత్నం చేయండి అల్లా సద్భాగ్యం నాకు మీకు అందరికి ప్రసాదించంట్లో ఎంతో గొప్ప ఎంతైనా గానీ సాధ్యమైనంత వరకు సూర్య బహరా చదువుతూ ఉండే ప్రయత్నం చేయాలి అది కొడు దీర్ఘంగా అతి పెద్ద సూర సూర్యరా ప్రతిరోజు సూర్య బకరా చదువుకుంటూ ఉంటే పాఠాలు అన్ని వదిలేసేయాలి అని అంటారు అట్లా కాకుండా ఎంతో కనీసం చేసుకోవాలి ఎందుకు చెప్పారు లాతూర్ మీరు మీ ఇళ్ళను సమాధుడుగా చేసుకోకండి ఇన్న శైతాలపై పిల్లది సూర్యసులు బకరా సూర్య బకరా చదువు పడుతుందో ఆ ఇంటి నుండి శైతాన్ పారిపోతాడు గొప్ప లాభం సూర్యు బకరాలోనే ఆయన రెండు వందల యాభై ఐదు ఆయతులు కుర్సి అని విన్నావా అందరికీ గుర్తుందా తయారు చేసుకుని ఉన్నారు కదా ఎవరికైతే యాద లేదో చూసుకోవచ్చే ప్రయత్నం చేయండి కనీసం ఈ సూర ప్రత్యేకంగా పడుకునేటప్పుడు ప్రతి గంగ పరుగులు తప్పకుండా చదవాలి ప్రఖ్యాత ముసలి చెప్పారు సైబి ఖారిద్ ని హదీస్ ఇదా అవైత ఇలా ఫిరాషిక నీవు నీ పడకపై పడుకోవడానికి వచ్చేనప్పుడు సక్రా ఆయత్ల్ కుర్సీ అల్లాహు ల ఇలా ఇల్ల హువల్ హయ్యుల్ కయూల్ ఆయత్ కంప్లీట్ గా చదువు హత్త తక్సీమల్ ఆయత్ యురి వనకో ఫఇన్న క లయజలు আলাইక మిన్ అల్లాహి హాఫిజ్ నీవు ఈ సూరా ఈ ఆయత్ చదివిన తర్వాత తోడుగా అల్లా వైపు నుండి ఒక రక్షకుడు ఉంటాడు కేవలం మనం చదివినందుకు అల్లా సంతోషపడి అల్లా మన యొక్క మనల్ని కాపాడడానికి ఒక రక్షకుని నియమిస్తాడు పిల్లవారే వరకు శైతాన్ లాయకరణ నీ దగ్గరికి రాడు అలా నాకు మీకు మనందరికీ హిరాయతీ గాక ఇంట్లో బిస్మిల్లాని ప్రవేశించాము ఆయతుల గురించి చదువుకొని పడక మీద పడుకుంటున్నాము మరి ఇష్టమైన మంచి పాటలు వినుక్కుంటూ ఫిల్ తీసుకుంటూ పడుకుంటున్నాను ఏమవుతుంది చోర్ దర్వాజా ఓపెన్ చేసినట్టే కదా జాగ్రత్తగా ఉండాలి ఇంకా సోదరులారా సూర్యరాకరాలోయలో చివరి రెండు ఆయతులున్నాయి వాటి గురించి కూడా హీస్ లో చాలా గొప్ప శుభవార్త ఎంతో పెద్ద ఘనత తెలుపబడింది అదేమిటి సహీ రహీమ్ లో హీస్ ఉంది తిరిమిలో కూడా భూమి రెండు వేల సంవత్సరాల ముందేబిత ఒక పుస్తకం రాశాడు అందులో రెండు ఆయతులున్నాయి ఆ పుస్తకంలో అల్లారాసంలో దాని నుండి రెండు ఆయతులు అవతరింపజేస్తాడు అవి ఆమె సూర్య బకరా చివరి రెండులో మూడు ఈ రోజుల్లో మనం కురాన్ తోని డైరెక్ట్ సంబంధం పెట్టుకుని స్వయంగా మనం చదివడానికి బదులుగా ఏం చేస్తున్నావు స్వయంగా నవాజ్ సా అన్ని ఇష్టమైన పాపాలు అన్ని చేసుకోవచ్చు వడ్డీ తినవచ్చు లంచాలు తినవచ్చు మంచిగా పెద్ద బిల్డింగ్ కట్టుకుని శైతాన్ రాకుండా అరే ఖురాన్ పడాన్ ఖాని కరా ఆ మదరసాలను తీసుకొచ్చి ఖురాన్ ఖానీ చేస్తే కళాసిన్లు అన్ని పారిపోతాయి అనుకుంటాను ఇలాంటి దురాచారాలకు ఇలాంటి బిధతలకు మనం పాల్పడకూడదు మనం ఇష్టం వచ్చినట్లు చేసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకొని మనం స్వయంగా ఐదు కోట్ల నమాజ్ చేయకుండా స్వయంగా మనం ఇంట్లో చదవకుండా మన పిలవాన్ శిక్షణ సరికుండా ఎవరో వచ్చి మదరస పిలవాన్లు వచ్చి చదివిపోతే ఇంట్లో అంత బరకే బరగట్ అవుతుంది చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఇలాంటి పద్ధతులు సరైనవి కావు ఇలాంటి ఉండాలి దూర ఆచరణ కానీ ఇంటి నుండి వెళ్లేటప్పుడు ఇంట్లో ప్రవేశించేటప్పుడు ఇంట్లో పాటించేవి బయట పాటించేవి పద్ధతులు ప్రత్యేకంగా ఇస్లాంలో మనకు ఏవైతే చూపించబడ్డాయో వాటిని మనం అవలంబించాలి అలాగే మస్జిద్ వెళ్ళినప్పుడు కూడా ప్రస్తుత లాల వారు సామాన్యంగా ఒక దువా అల్లా ముకుండా ఇంకా ఎన్నో దువాలు కూడా ఉన్నాయి మజీదు లో వెళ్ళేటప్పుడు చదవాలి ప్రొఫెసర్ కుమార్ చెప్పారు ఎవరైతే ఈ దువాన్ అక్కడ ఉండి అంటాడు ఈరోజు కొద్దంతా ఇతన్ని నా నుండి కాపాడడం జరిగింది అంటాడు అని ప్రొఫెసర్ నవారు చెప్పాడు ఎవరైతే మసీద్ించినప్పుడు చదువుతాడో ఇతన్ని కాపాడడం జరిగింది కొన్ని మసీదుల మీద కూడా ఉంటుంది లేనికా మీరు ప్రేమి చేయించుకొని దాన్ని అతికించే ప్రయత్నం చేయండి కనీసం చూసినా గానీ చదవచ్చు ఈ రోజు మనం అధీసుల ఆధారంగా కొన్ని పురా నాయకుల ఆధారంగా శ్వైతా నుండి రక్షణ పొందుటకు ఈ కొన్ని మార్గాలు అయితే మనం విన్నామో కొన్ని పద్ధతులు తెలుసుకున్నామో వాటిపై ఆచరించే భాగ్యం వల్ల మనందరికి ప్రసాదించుగాక